టువంటి వాడయాకన్నా అంతంగా లాగి ఆ కనుని తమ్ముని యొక్క చాలా రెక్కొచ్చినాడు పైకి పడగొడుతూ ఉంటే ఎగుడు పారిపోయాడు అంతులం మహోధటి పోలక మందే బలములన్నీ వచ్చి ఎదుటికి వచ్చి సాత్కున్నవి వాటినన్నిటినీ కూడా సముతముందు మందర పర్వతం గంటేలా ఉ తిరుగుతూ ఉన్నది అన్ని తోరుగుతూ ఉన్నాడు కర్ణుడు ఒరే కాదుడా ఎక్కడికి రాయేది అని వెంటబడ్డాడుసేటి బెద్ర యోధ సమూహము అదే తనని తల బ్రులంగా వెంటబడే ఇంకా వేగంగా తోడుకుని అంతురేగంగా పారిపోయినాడు తనుడు ఈ విధముల సైన్యమును దారును వరదలను కవంగిపోతూ ఉన్నది సైన్యము త్వరలు అంతా కూడా ఎక్కడి వారక్కడా పలాయనవ పారిపోతున్నారు చూచి ఆచార్యుడు కన్నా ఓ కన్నుడా ఎందుకలా పారిపోతావుల కదంగ దక్క ఓ ప్రభాచార్యులు ఏమిటయా ప్రకారంగా ఆ రెచ్చబడి చూచుటా ఓ సౌబరుడా శుని ఎందుకయ్యా పారిపోతావు ఏమిటి బాట్లికా ఓ కూడా పోడు సుమంగా ఇచ్చి సమయముల జలం చూపి పెక్కు బంబలకు ఎవరు కోల్తరు సేయరు ఏమి చెప్పు అది ఎన్ని కేకలు వచ్చినప్పటికీ ఆ దొణ ఆచార్యుడు ఎవ్వరు ధనలు గాని సైన్యములు గాని ఎదుటికి వచ్చేవారు కానీ అభిమన్యుని మీద జరగబడేవారు పడ్డట్టుగా అభిమన్యుని యొక్క బాణమును దాన్ని సహించలే కానీ సైన్యమును ఆ కుమారంఠీర ముందు సింహనాదం చేసి శంఖంబు పూజించి గుణం సాధించియే కుమారీ సంఖ్యం పూరించిపోయేటట్టుగా సింహనాథం చేసి సంఖ్యం పడుతున్నాడు ఎంత మందిని నరికినా ఎంతసేపు యుద్ధం చేసినా అదుపు లేదు చుట్టి లేదుట అప్పుడు కాకుండా తిరగబడి ఆ ఎండిన అరణ్యములు కదా కాచిచ్చు ఏ ప్రకారంగా దహించును ప్రకారంగా దహించు చెల్లిన చుండాలమ్ములు కాలుకలంబులు పీణము పెంట్రుల మీద నూతుకొలిన కూలిన కోటకమ్ములు ఆ ఏనుగులు గురదములు కాళ్ళబలము రథములు పొడి పొడి అయిపోతూ ఉన్నవి సమలాంగణం భంగి అయ్యే సమలాంగరమైపోయింది సుమాంగడు గగన మధ్య భాగమున పాసమాను మాత్తాంగు రెండవ మొత్తినయ్యేక వీరుండు వెలింగిన నవుడు గగన భాగంధ్యములకు వచ్చినాడు సుమాధ్య సమయమునందు సూయుడు ఆ రెండవ సూయుడా ఏమి అడ్డాలే ప్రకాశిస్తూ ఉన్నాడు అభిమన్యుడు అమ్మికేయు సంజీనికే సంజీవుతో ఏమంటాడు బోలుడు యుద్ధ పొలవ తోట పో రంగ దూసు అందు రాజతనయులందు తోడు పడుటను గడగకునికి ఏమి కారణం ఓ సంజయా ఆ ప్రకారంగా అసహాయుడ వంటదిగా అంతమందితో యుద్ధం చేస్తూ పాండవ సైన్యములో ఎవరు ఆయనకు ఎందుకు సహాయపడలేదయ్యాయన సన్యయుండెట్ల సంజయుడేమంటాడు నైడు మహావాయువులకు జయధ్వం నోలే నటపడి అని చెప్పుటయో ఆ సైన్యముతో కూడా విజృంభించినటువంటి ఆ ధర్మరాజునేటటువంటి యొక్క మహావాయువులకు ఆ యొక్క అల్లుడున్నాడే సాయి పర్వతం అడ్డుబడింది సుమంగుడు మీద సేన తోట పండు నందనలు రయమ్ముపై నడరా తానొక రుండ భుజా బలం గురించడే ఆ కుమారుని మీద మహాప్రేమ గదా వారికి అట్టి కుమారుడు పోయి అసహాయంగా యుద్ధం చేస్తూ ఉంటే తోడు పై దానికై ప్రయత్నం చేయగా ఉండదు అటువంటి పాండవులందరినీ ఆపి నాడు అంటే కలుడు నాడే జయంతుడే చాలా గొప్పవాడు సుమా సైంధవుడే చాలా గొప్పవాడు అతడు మేటి చాలా గొప్పవాడు సుమాంగ వాడికి ఆ సైంధవునకు ఏ కారణం చేతి వచ్చింది సుమాంగత భీమసేన చేత భంగపటి ద్రౌపది మూలకంగా భీములు చేత భంగపడి అరణ్యవాస సమయములో పోయి సాంబముధుడి గు తపస్సు చేసినాడు సుమాసంధవుడు అత్యను పాండవులు మీ చేతిని వారు ఎనపలికి ఎంత రహితుందయే ఆ పాండవుల్ని జయించేటటువంటి శక్తి నా అని కోరగా పాండవుల్ని నీవు అని సాధ్యపడేది కాదు అత్యయించడం నాకే సాధ్యపడలేదు గనుక నీకు ఎలా ఇస్తాను ఆర్జనుడు లేని లేది ఒక్క రోజున మాత్రము నీవు పాండవులను ఆపగలుగుతావు సుమా అని వరం ఆ వరం ఇప్పుడు వచ్చింది ఈ వేళించదన్నా నింపు కారణం ఏ చేత యొక్క ప్రకటించి పాండవుడు సుమా లోపలికి పోనీయకుండా ఆ సింధు దేశముందు వరాహధ్వజమున్నదే ఆ చెరుమే ప్రకాశించుండగా చంద్రాత సుశయముల తాను గుడాని గు గొడుగు చామరములు ప్రకాశిస్తూ ఉండగా వర్జ ములు వెలుగుతుండ ఆ అనేక దివ్య భూషణములన్నీ కూడా ఆ శరీరము ప్రకాశిస్తూ ఉండగా సాంభము తీనటువంటి వర గతూ ఉండగా సరకుగా కొనకే వాడికి మీ అల్లుడు అత్తపడి పాండవ సైన్యాన్ని నిలువరించినటువంటి వాడే అడ్డుపడినాడు సమాసై అడ్డుపడి సాక్షికి సాయత్ర సాయకత్రయము అడ్డుపడి సాధ్యకి మూడు బాణములు చేత కొట్టి హేమసేను బాణ ఆ భీముని ఎనిమిది బాణములతో విరాటుని శిఖం ఆ విరాటుని శిఖం బాణములతో కొట్టి ధర్మసు ధర్మరాజును డెబ్బి బాణములు కొట్టి ఆ సేనముల కట్టే ఆ సైన్యులంతా అనేక బాణముల చేత కమ్మినాడు పరగించిన పవన తన యొందు తల కడచమ్మున పల్లములు మోటము కొడుకు ఆ భీముందుకు వచ్చినటువంటి వాడై మూడు బాణువులు ప్రయోగించి చేతిలో ఉన్న ధనస్సు నరికి పైన ఉన్నటువంటి కొడుకు నరికి ఆ వేదకుని భీము కొడుకు విల్లును పడగే పడగనుంచి ధరించినటువంటి వాడై నీ ఎల్లుడు నాడే ఆ భీముని యొక్క ధనస్సునదికి పడక పడగొట్టి రథములో రథ రథమును సారథిని ఆ క్రతము నరికినాడు అందు సాధ్యకితేది మీటికి నరికిన నీ సేనయా రథం ఎప్పుడైతే పోయిందో సాధ్యకి రథం నీటికి పోయినాడు సుమా భీముడు సైంధము పై వాటి సైనికోత్తములు అనేక అస్త్రములు వరపిన నటుడు వాటిని అనేక అస్త్రములన్నీ కూడా ప్రయోగించినారు సైంధవుని మీద వాటినన్నిటినీ మరల్చినాడు అభిమన్యుని అభిమన్యుని చేత చెగిపోయినటువంటి పడిన కారణం చేత రథములు గాని ఏనుగులు గాని ఏమీ కూడా సంచరించు దానికి వీలు కాకుండా పోయింది సింధురా పాండవుల వేడి నిండిపినాంగా ఆ ప్రకారంగా పాండవుల యొక్క వేడి వద్ద ఆపినాడు ఘోరం అయ్యే అక్కడ కుంభ సంభవ ప్రయత్న విశేషం మనం చేసి వాహనము కూడా ఇలా ఉన్నది సుమా ఇక్కడ అబ్బాయువుని అతిక్రమించలేకపోయినాడు లోపలికి పోలేకపోయినాడు పాండవులు గాని పాండవ సైన్యము కాని ఇక అక్కడ అభిమన్యుల మీను ఆ దోనుడు కేకలు పెట్టగా నిలవబడ్డాను దొరలు అడని అభిమన్యు కుమారుడుగా అహంకరించినటువంటి వాడీ కుమారుడు అభిముఖ సంవ్రతములకు సమయముందు ఆ వృషసేనుడున్నాడే కనుడి కుమారుడు వచ్చి ఆ అభిమున్యుడి మీద అనేక అర్థములు వ్యవధించినాడు ఆ శరీరం అంతా నొచ్చింది సమయమునందు కోపమును అంగీకరించి ఎర్థమైనటువంటి నేర్తములు గోచరిస్తూ ఉండగా ఆ వృష శని యొక్క సాహసిని నడిచి ఆ తనస్సు నదికి పారవయించినాడు చేసి వరకు వక్ముల తూపుల నుంచి వర్ణముల యొక్క ముఖముల ఎందుని పేణించినాడు బాణములు అలంచి పేను నొప్పించినా ఆ అలంచి ఆ శరీరం అంతా నొప్పించినాడు తేది భూమికి వెళుత నచ్చుర ఆ వెక్కులంగులయే అరపీడుచుకొలు అరపీను కై పడ్డాడట వృషశేరుడు అట్టి పడిపోయినటువంటి రసేరుని ఆ గుర్రములు ఇచ్చుకొని అద్దు లేకుండా వెళ్ళిపోయినవి వరచిన తెరపిన అభిమన్యుడు నిజ చందం పరపించి ఆ పోయిన వెంటనే వేటే అభిమన్యుడు వసాతి భూపతి అట్టి సమయంలో వసాతి భూపతి ఉన్నాడే వచ్చి ఎదుర్కొన్నాడు వేసినాడు అభిమన్యుని అతడు దగ్గ నా ఉన్న వాడిని నలిదోలనే తన కూలి పెరుత తన్ని కొనుసుదట్టే వాకి ఆక్రమాంతంగా వాకి ఒక్కటే వేసినాడతా దబ్బ దాంతో ఆకాశం చేత వచ్చ స్థలం పగిలిపోయి తన్ను కొలుసు తాలు చేదును చ్చిపోయినాడు వసాది భూపతి వసాటి కనుకొని ఎత్తటి భూపతులు పెళ్తున్న వద్దు కొడుకు పెళ్ళు నేత్తు చెలువముతో వసాటి భూపతి రూచి చెరగబడినారు దండు గతం ఏ ప్రకారంగా దహించునో అలా దహించి వైతున్నాడు ఆ సమయం మనకేపడి సేనలు దీన దశకు వచ్చినాస్త సైన్యులు దీన దశకు వచ్చినవి నానా దేశాధీష్లు పరస్పర సింహనాదమ్ములు సింగిని జనంగా ధనంగయతనైపోయి నొక్కుమడి దొరవడించిన ఆ నానా దేశాధీతులు సమస్తమైనటువంటి యొక్క రాజుల ఒకరిని ఒకరు పిలుచుకొని దైయములు అవలంబించి ఆ గుణధ్వరులు విరీతుండగా ఆ యొక్క ఆశింజీ నాదములు వినిపిస్తూ ఉండగా పోయితేరగబడ్డామున్యుని మింగలిన పెప్పులు ఎప్పు దోప నలు ఆ అతి రథవరియుడు వరియుడు లేళ్లను చూచినటువంటి ప్రస్తపులి మాదిరిగా సంకరించి అందరినీ అంగం ారున ప్రియదర్శనం వయ్యే వారి యొక్క శరీరములన్నిటినీ కూడా అతనికి ఆభరణముల చేతనిచ్చి రక్త నదులు ప్రవహింపజేసి ఆ అభిలాభ భయంకరంగా తోడటానికి భయంకరంగా భోషణాదుల చేత రమ్యంగా ఉండేటట్టు చేసినాడు మొదలైన పరాక్రమానికి చూచి ఆ పరాక్రమ అభిమన్యుని యొక్క పరాక్రమమును చూచి ఒకరికంటే ఒకరు ఏమిరా ఈ పిల్లవారి యొక్క పరాక్రమము ఇంకా మన పరాక్రమము ఎప్పుడు అని ఎవరికి వారికి ఆవేశం కలుగుతూ పోయి తిరగబడుతూ ఉన్నారు తిరగబడితే పెళ్ళి త్వర పెద్ద చేప ముఖములో పడ్డ చిన్న చేప తండం మాదిరిగా అడగిపోతూ ఉన్నారు రాజులంతిలో పడినటువంటి యొక్క మృతముల మాదిరిగా అమృతూ ఉన్నారు సమద్రము వచ్చిన ఏరుల తండములో ప్రవేశించిన ఏరులకి మాసిపోవను అలా మాసిపోతూ ఉన్నారు సుమా అభిమన్యుని ముందుకు పోవటమే ఆలస్యం అత్తడు సైన్యమంత భయాకుల తమలు దిక్కులము భయాకులమై నాలుగు వైపులకు పారదూపింది వీలికి నోటకి నేల మీకునే వచ్చి బట్టి మరీ భూజిను ఎందుకు రాలా పారిపోతారు చూడండి నేరు పోయి పని అభిమన్యుని పడగొడతాను అని ఆ చర్చుని కుమారుడు వచ్చి తాకినాడు రొక్వరథున్నను వాటు తలపడి తమ్మిది అమ్ములమ్మనను ఆవాడి పేరు రొక్మరథుడు వచ్చి ఆ అభిమన్యుని యొక్క ఆ వట్ట స్థలమున కూర్చొని బాణములు కట్టి భుజముల రెండును నాటించి ఆ రెండు భుజముల మీద ఆ రెండు నాటించినాడు నేను ఇంకా వాముతూ నాటి తొట్టవల్లు అని సమయములో అభిమన్యుడు శరముతోట నొక్క కరము ఆ శరముతోట నొక్క కరము ఇక్కడికేసాడు దబ్బా చె ఎడిపోయిందో ఇపోయిందినటువంటి చెయ్యి అది ఎడిపోయిందో అంత దాకుండా పోయింది తల ధరిపై కోప వేసించేట బొమ్మలు బొమ్మలున్నయ కరు బొమ్మలు గుడిగుడు పడుతూ ఉన్నాయట వాడికి అలా కోపంతో ఉన్నటువంటి యొక్క శరస్సు అనేది ఒక పాడు చేసి దగ్గరకి లెక్క చాటిపోయింది మూడు కేసార్ చేతులు రెండు పోయి తల లేచిపోయిందట ఆ శని కుమార్ కౌశలము చూపించినాడు అభిమన్యుడు చెలు పొలుపులు కలసి రొక్కుడు గములతో అట్టి సమయం ముందు ఎప్పుడైతే ఆ రొప్పగా రగుడు పడ్డాడు అతని యొక్క స్నేహితులంతా రాజులకి భవించి ఒక్కసారిగా అభిమన్యుని చుట్టుముట్టినారు నీ కొడుకులంతా ఆందపడే జట్టుగా సమేతమ్మడు తన తమ్మును మొదల ఆ రాజులంతా అలా చుట్ట వేస్తూ ఉంటే ఒక్కలేనిట అభిమన్యుడు అది అభిమన్యుని రాజులంతా పోయి అనేక విధములైన అత్తములు చేత కొడుతూ ఉంటే కుమారుణ్ణి చూచి ఆనందపడుతూ ఉన్నాడు సుమాంగా దుర్యోధనుడుంగా అభిమన్యు మనిషిగా దుర్యోధను సంతోషింపా ఎంతమంది ఏకీభవించి చుట్టుముచ్చినారు కనుక అభిమన్యుడు చచ్చినట్టే అని సంతోషపడుతూ ఉన్నాడు దుర్యోధనుడుంగా భక్తము పనికోట్ల కణి భక్తమున్నదే మట్ల గజముయరు గదా కథబెట్టి పొడితే చినియులు కోపం ముగింతును అలా విజృంభించినవాడ్య అభిమన్యుడు గంధర్మి అయిన మాయ గావించే గంధర్మి అయినటువంటి మాయగావించినాడు ఆ తొలి ధన కుంగలకు మంది పొంగులు ప్రహతులు ఆ మాయ ఉన్నదే ఆ అర్జునునికి సంతోషించి గంధర్వులు తుంగులు మొదలైన గంధర్వులు ఇచ్చారా విద్యనువనాథులు ఆలోకమ్మలకు పెక్కు రథములు వారు తమ్ము పదివుకుని అనేకాశ్రమ్ములు ప్రయోగించిన దందమ్ము దోచన మాయచేత రాజులకందరికీ కూడా అనేక రథములు అనేకమంది యోధులు తమ్ము చుట్టుముట్టినట్టుగా గోచరించినవి మండల ప్రచారం మన చేసినా ఏ విధా ఎక్కడి నుండి వచ్చినవి రథములు వీళ్ళంతా వెరగుపడి చూస్తూ ఉన్నారు వారు అట్టి సమయమునందు తన కోతుండ పాండిత్యము చూపి వరుసగా నరికి పడగొచ్చినాడు ఆ రాజులందరినీ ధృతరా సంజయునితో ఏమంటాడు వచ్చించడా ఏమిటయ్యా ఇది ఆ ఒక్క బాలు ఇంతమంది కూడా కొట్టి తోలుతూ ఉన్నాడు అంటే అబ్బానే నమ్మలేదు నమ్మటానికి వీలు కాకుండా ఉన్న క్షుమా నాయటే ధర్మం అట్టేవి అంటే ఎందుకొనుకోవాలి నమ్మకూడదని ఎత్తుకొనుకోవాలయ్యా ధర్మము అధర్మము నమ్మకునే ధర్మమున్నది అధర్మ అది రాసన చేస్తా వారేమో వా పాండవులు ధర్మముద్దు వీళ్ళేమో అధర్మ కోరు కనుక ఎటు తప్పకూడదు సుమా అధర్మ ప్రభావం సుమాజీ అన్నాడటో పదం పటి సోత ఏమి జరిగిందో జపరియా సంజయుడ పెను రాతుంది తెరీలేదా ఎంత అయిందో టైము అనేక మంది తచ్చిపోయారు ఆ ఉన్నాయిగా అయితే కాగా చెప్పండి ఆ నోళ్ళండి కాళ్ళు పడంగ నలు రిక్కుల దిగిరికి పోయిన వెరసని చిరికి ఆ నోళ్ళు ఎండి కాళ్ళు తల పడిపోగా ఆ కాళ్ళు బంధించుకుపోతూ ఉన్నాయి పారిపోతాం అన్నప్పటికీ పోలేకపోతూ ఉన్నారట అలా ఆ రాజులంతా చిక్కుబడిపోయినాను కృప కర్ణ కృతవర్మ బృహత్మల సౌమల సమే తుమ్మగా సౌహద్దు పురుపుడున్నదే దుర్యోధనుడు ద్రోణాధ్యాయులు కృపాధ్యాయులు అశ్వత్మ కర్ణుడు శుని ఆ మొదలైన వారితో కలిసి తీన్నాడు గెలుపున కొండ పెద్ద ఎనకా పిడుగుతిల్కినా ఏమీ లక్ష్యం చేయగ వీరి మీదికి పిడుగుతన్నముగా ఆ గర్జించి ఉడికినాడు అరదమ్ముల కండే రీ కూడా ఏ లేత మగములుబడిపోయి అవి ముంజుని ముందు నిలవలేక లక్ష నుండి అప్పటి దాకిన తూచిమ్మదు బుద్ధు పెట్టి తన నోపకి సంబర రాదు గడ్ అమ్ముదములు నడదు పోలిక నన్నదు పట్టి నందంబుధువా దుర్యోధన్ కుమారుడున్నాడే ల లక్ష్మణుడు వచ్చి తాకినాడే టాకిమంజునితోగా అచ్చు జీ కుమారుని వదిలిపెట్టలేక వచ్చి తాను కూడా తలబడినాడు దుర్యోధనుడు అట్ల సమయమునందు మహజులంతా పర్వతాని కమ్మినట్టుగా కమ్మినారు అభిమన్యుడి సమీరమునందర కోదండమనేటువంటి యొక్క వాయు చేత మేఘములన్నిటిని విడి కొట్టినట్టుగా కొద్ది వారిని కొలీ మోతము మతము గడిపింది ఆ అలా అతను ఎదుర్కోవటానికి వచ్చినటువంటి యొక్క లక్ష్మణ కుమారుడున్నాడే అతన్ని చూచి ఆ పులి కొని బాహువులు ఒక్కొక్క బాణము చేత వర్షస్థలము బాహువులు నొచ్చిపోయేటట్టు బట్టి ఎరింగి నన్ను అడిగి ఎక్కడ పో ఒక వత్తున తునే తిరదల గుండల దిత్తులతో నిలబలనేసే ఆవరే నన్ను ఎదిగి కూడా ఈ ప్రకారంగా నీవు వచ్చావు ఇంకా ఎక్కడికి పోయేది అని ఆ కొండలముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి నరికి కింద పడగొచ్చాడు తలంగా సేన దుర్యోధనుడు చూస్తూ ఉండగా నరికి అవతల పారవయించినాడు ఆ దుఃఖము చేత ఏ తారగా పడినవి అదుక మిడుక నిర్జరకున కొడుకు ఎక్కువ మారుడు గనలు గడలు గడలు కొను మటితోటి కొడుకు మీరు పై పడి సంబుడనుడు కొడుకు అలా పోవటం తావటం చూచి లెక్కలేకున్నా అభిమన్యుడు సంచలంద్రుడు దూచి అది భరించలేక ఆ చేత దుఃఖం చేత తోటారేవయా అత్తా కలిసి పైరు పడండి నంపండి చాంపండి వీణి అని కేకలు పెట్టినాడు బుతవంగు కృపుడు గురుడు అతని సుతుడు కర్ణుడునుడును బాసిన చదముల గురి నచ్చుతు నల్లుని పొదివి రొక్క ఎమ్మటి వెళుతల్లా కర్ణుడును బృహద్వలుడు బాహిత శరములు మురిగిత నచ్చత నల్లుని ముది గురుడు ద్రోణాచార్యులు గృపుడు అశ్వత్మ కర్ణుడు బృహద్వనుడు మొదలైన వారంతా ఏకీభవించి ఆ హరి మేనల్లుడు నాడీ అభిమన్యుడి మీద పదివినారు అతడందర వింబులు మిగతంబులు చేసి వారి వెగటుపరిచే వారు ప్రయోగించే బాణములన్నింటినీ మరలించి అందరినీ తన బాణములు చేతంగా ఉబ్బు అడించినాడు వచ్చి సైంధవు బోడు నటి కఠినయమున తేరు నడకు నా సమయమున సైంధువుడు నాడే అడ్డుపడి ఉన్నట్టు చూచా తేరుపార చూస్తే ఆ సైంధువుడు అడ్డుపడి ఉన్నాడు పాండవ బలానికి అటు పోనియవలసిందిగా చూస్తూ ఉన్నాడు టారా యొక్క తన రథాన్ని నిషాదులు కళింగులు కచ బృందము బృందముతో నష్టపడినా ఆ నిషాదులు కలింగులు వాళ్ళంతా కూడా కచ బృందములు ఉన్నాయే సమూహములతో వచ్చి అడ్డుపడినారు పోకుండా అయ్యరథసింహుడు తరువాడిపోయిమాడా వారిని అందరినీ వరుస పెట్టి నడికినాడు అజరథసింహుడు ఎప్పటి యోసవీరు లేచి పెక్కాబోతులొక్క పులి ముచ్చిన చందమ్మున పదివి పెనంగినావు ఆ ఎప్పుడైతే వారు ఆపినారో మరలా ఈ గురుడు కరుడు అద్వత్మా కృపాధ్యాయులు అంతా వచ్చి అనేకములైనటువంటి ఆబోతులున్నాయి ఆ ఆబోతులు గుంటూ వచ్చి సింహములు పదివినట్టుగా పదివినారు పంచాశాణములను కుమార్